శ్రీనివాసులు పైకోడు ఆశ్రయించారు సకల కుహారము ము అన్నిలానే ఉంటుంది ఏం పని చేయ గుండె ఉంటుంది కిడ్నీలు ఉంటాయి అన్ని పని చేయకుండా ఆగిపోతాయి కారణం మళ్ళీ ప్రాణం ఆడింది అనుకోండి ఇవన్నీ ఆడుతాయి కాబట్టి ఈ శక్తి ఏదైతే ఉందో ఏ శక్తి అయితే ఈ దేహాన్ని ఇన్ని రకాలుగా వైచిత్ర్య చిత్రీకృతం జగత్ వైచిత్ర చిత్రంగా అదే శక్తి కళ్ళ ద్వారా వ్యక్తమైతే చూసేలాగా ఉంటుంది అదే శక్తి ముక్కు ద్వారా వ్యక్తమైతే వాసన పీల్చేదవుతుంది అదే శక్తి కాళ్లతో వ్యక్తమైతే నడుస్తుంది ఒకటే కరెంటు లైట్ లోకి వస్తే వెలుతురు వస్తుంది అదే కరెంటు ఫ్యాన్ లోకి వెళితే తిరిగి చల్లనగాలి వస్తుంది అదే కరెంటు ఫ్రిడ్జ్ లోకి వెళితే నా పదార్థాలను చల్లని చేస్తాయి ఇప్పుడు ఓహో ఫ్యాన్ కూడా చల్లబరుస్తుంది ఫ్రిడ్జ్ కూడా చల్ల చేస్తుంది నీళ్లు ఫ్యాన్ కట్టి వేలాడ తీసామనుకోండి చల్లబడతాయా చల్లబడవు ఫ్రిడ్జ్ లో పెడితేనే చల్లబడుతుంది కాబట్టి ఒకటే కరెంటు ఉపాధుల్లో దూరేటప్పటికీ ఆయా ఉపాధి గుణాలతో బయటకు వస్తుంది కంటికి చూసే ధర్మమే వినిపించుకునే ధర్మం దీనికి తెలియదు అందుకని శక్తి ఒకటే అయినా ఇందులోకి వస్తే చూస్తుంది ఇందులోకి వస్తే వింటుంది కాబట్టి ఈ శక్తి అంతా వ్యాపించి శరీరంలో ప్రతి అణువు వ్యాపించింది శక్తి కానీ ఈ శక్తికి ఆధారమేం తెలుసండి ప్రాణం ప్రాణం పోయిందా ఈ శక్తి ఉండదు ఒక క్షణం కాబట్టి ప్రాణము శక్తి ఏకమై ఉంది కానీ ఇక్కడ ఇంకొక మిలిక ఈ ప్రాణం ఉన్నంత వరకు శక్తి ఉంటుంది కానీ ఈ ప్రాణం ఏం చేస్తుందనంటే ఇంద్రి ఈ శరీరాన్ని కదుపుతుంది ప్రాణం శక్తి ద్వారా అదే ప్రాణము ఇంకొక శక్తిని తయారు చేస్తుంది ఏం తెలుసా అండి ఒక ప్రాణానికి రెండు శక్తులు వస్తున్నాయి రమణ మహర్షి కూడా ఉపదేశ సారలు అంటారు వినండి వచ్చేటప్పుడు ప్రాణానికి రెండు రకాల శక్తులు ఉన్నాయి ఒకటి శరీరాన్ని కదిపే శక్తి శరీరంలో ఉండే అవయవాలన్నింటినీ కదిపే శక్తి వాటన్నిటిని నడిపించే శక్తి రెండో శక్తి సంకల్ప వికల్పాలు చేసే అంతఃకరణ శక్తి అది కూడా ప్రాణానికి ఉంది కాబట్టి మనస్సుని నిలబెట్టేది ప్రాణమే దేహాన్ని నిలబెట్టేది ప్రాణమే కాబట్టి ప్రాణం అనేది సంధి ఆ ప్రాణం అనే సంధితో అటు మనస్సు సంకల్ప వికల్పాలు చేస్తుంది దేహం అనేటువంటి ఇంద్రియాలన్నీ పనిచేస్తుంటాయి బాహ్యాభ్యంతర ఇంద్రియాల అవయవాలన్నీ పనిచేస్తుంటాయి కాబట్టి ప్రాణమే ప్రధానం బాగా ఆలోచించింది ప్రాణం కనుక ఆగిపోయిందా మనస్సు బుద్ధి చిత్త లేవు దేహములో ఉండేటువంటి శక్తులన్నీ లీనమైపోతాయి దేహాన్ని తీసుకెళ్లి కాల్చేస్తాం కాబట్టి ప్రాణమే సూత్రం అందుకనే మనందరినీ ఏమంటున్నారు ప్రాణులు అంటున్నారు एनकनी प्राणन लेक आई बंद अंकने भजगोविंद शंकर्वत्व निवसति देहे पृछति कुशल गेहे गा देहाये भार् बिभ्य तस्लिए मोट मत ఆ గాలి కనపడదు కాబట్టి మనం ఏం చేయలేకపోతున్నాం కనిపిస్తే దాని మంచి లాక్ చేసి పెడతాం బయటికి వెళ్ళకుండా కానీ ఆ గాలి ఎలా ఉందంటే బయట నుంచి వస్తుంది లోపలికి వెళ్ళిపోతుంది లోపలన్నీ పనులు చేస్తుంది బయటికి వెళ్ళిపోతుంది ఎప్పుడు లోపలికి వెళుతుందో తెలీదు ఎప్పుడు బయటికి వెళ్ళిపోతుందో తెలియదు చూడండి బయటికి వెళ్ళడం విన్యాసం లోపలికి వెళ్ళడం విన్యాసం ఇది ఆగిపోవడం సన్యాసం ఇది ఆగిపోతే సన్యాసం లోపలికి వెళితే బతికాం బయటకు వస్తే బతికాం కానీ లోపలికి వెళ్ళడం బయటికి వెళ్ళడం ఆగిపోతే ఫినిష్ రామనాం సత్య హే రామనాం సత్య హేస్తారు ఇంకా కాబట్టి దేహము ఇంద్రియాలు మనస్సు బుద్ధి ఇవన్నీ కూడా ఒక్క ప్రాణాన్ని అంటిపెట్టుకొని ఉంది ప్రాణం మీదనే ఆధారపడింది అందుకనే ఇక్కడ నైనద్వా ఆప్నువన్ పూర్వమర్షత్ బాగా ఆలోచించండి ఇక్కడ అంటుంది ఉపనిషత్తు కాబట్టి ఇంద్రియాలు ఆత్మను పొందలేవు ఆత్మను ముట్టుకోలేవు మనస్సు ఆత్మ దగ్గర వెలవెలపోతుంది దేహం ఇంకా అడగక్కలేదు ఈ మాంసం ఏం చేస్తుంది ఇది జడం ఇది అసలు పనికే రాదు కాబట్టి ఇప్పుడు మనకు అనిపిస్తుందోహో ప్రాణం వల్లనే యావత్ ప్రకృతి నిలబడింది ప్రాణమే ప్రకృతికి ఆధారం అసలు ప్రాణం తీసేస్తే ప్రాణాన్ని బంధించేస్తే ప్రాణం కనుక బంధమైపోతే మొత్తం ప్రకృతి శూన్యం జడమైపోతుంది కానీ ఆ ప్రాణం ఎక్కడి నుంచి వచ్చింది ఆ ప్రాణం గొప్పదా ఆత్మ గొప్పదా ఇక్కడ అదొక ప్రశ్న అంటే ఆత్మ ప్రాణం రెండు గొప్పది కదండి బాగా ఆలోచించింది ఆత్మ ప్రాణం రెండు గొప్పది కదండి రెండిట్లో ఏది గొప్పది ఇప్పుడు పోటీ పెట్టాం ఫైనల్స్కి వచ్చేసినప్పుడు సెమీఫైనల్స్ నుంచి ఫైనల్స్కి వచ్చేసినప్పుడు ఇప్పుడు శ్రీలంక సెమీఫైనల్స్ నుంచి ఫైనల్స్కి వచ్చేసాం ఇప్పుడు శ్రీలంకతో తలబడాలి శ్రీలంక ప్రాణం ఆత్మ భారతం ఏది గొప్పది రెండిట్లో ఏం చెప్పక్కర్లేదు ఇంకా కాబట్టి ఇప్పుడు తలపడ్డాం మనం ఇప్పుడు ప్రాణం గొప్పదా ఆత్మ గొప్పదా ఇదొక ఆలోచన ఎందుకంటే ఏ ప్రాణమైతే ఉంటే ఈ శరీరంలో ఆలోచనలు బయలుదేరుతున్నాయి సంకల్ప వికల్పాలు విచక్షణ వివేకము వినాలనేటువంటి ఆలోచన చెప్పాలనే ఆలోచన గురువు శిష్యులు సంసారం ఓ అది నాది నేను అనుకునేటువంటివన్నీ లోపల బయలుదేరుతున్నాయి ఆ ప్రాణం ఆగిపోతే వినిపడిపోతున్నాయి వెన్నీ పోతున్నాయి ఏ ప్రాణం ఈ దేహాన్ని విడికి పెట్టేస్తే ఇంక దేహం వద్దని వదిలేస్తే ఈ దేహానికి లోకంలో విలువలేదు దేనికి విలువలేదు ఏం జరుగుతుందనంటే ఆ ప్రాణము పోయేటప్పుడు ఏం జరుగుతుందనంటే లోపలున్నటువంటి మనోబుద్ధి చిత్త అహంకారాల్ని అలాగనే ఇంద్రియ శక్తుల్ని మూటగట్టుకుని వెళ్ళిపోతుంది దట్ ఈజ్ మరణం మామూలుగా వచ్చిపోతున్నప్పుడు ఇవన్నీ మూటగట్టుకుని వెళ్ళదు కానీ ఒక్కసారి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు అన్నింటినీ వెళ్ళిపోతుంది ఎలాగా రోజు మన ఇంట్లో నుంచి ఆఫీస్కి వెళ్తాం వీళ్ళంతా ఖాళీ చేసి పట్టుకుపోతుంటామా లేదు ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోయింది అప్పుడు ఏం చేస్తాం మొత్తం వీళ్ళంతా ఖాళీ చేసి ఒకసారిగా వెళ్ళిపోతాం అంతే రోజు ఎక్కి దిగి వ్యాపారం చేస్తుంది ఉద్యోగానికి వెళ్తుంది బయటికి వెళ్తుంది లోపలికి వస్తుంది అప్పుడన్నిటినీ మూట కట్టుకొని వెళ్ళిపోదు ఇంకొకసారి అనుకుంది ఇంక ట్రాన్స్ఫర్ అయిపోయింది ఇంకొద్దు అయిపోయింది దేహాంతర ప్రాప్తి ఇంక వదిలేయాలి దీన్ని ఇక వేరే ఇంటికి వెళ్ళాలనుకుందనుకోండి వేరే ఇంటికి వెళ్ళాలనుకున్నప్పుడు ఈ ఒంటిని వదిలేయాలనుకున్నప్పుడు వేరే ఒంటికి వెళ్ళాలనుకున్నప్పుడు వేరే ఒంటిలో ప్రవేశించాలనుకున్నప్పుడు ఏం చేస్తుంది ఇందులో ఉండే అన్నిటి మొత్తం మూల మూలల నుంచి మేకులు ఈకులు కూడా లాక్కొని అన్ని మూట బండికి ఎత్తేసి ఊరు మార్చేస్తాం అక్కడికి వెళ్ళిపోతుంది అలాగనే ఈ శరీరంలో వచ్చి దిగిపోతూ ఉన్నప్పుడు దేన్ని మూటగట్టుకోదు ఈ శరీరానికి వదిలేదు వేరే శరీరంలోకి వెళ్ళాలనుకున్నప్పుడు ఆ ప్రాణాత్మ మొత్తం మనోబుద్ధి చిత్త ఇంద్రియ శక్తులు అన్నిటినీ మూటగట్టుకుని కేంద్రీకృతం చేసుకుని వెళ్ళిపోతుంది ఇంకా శరీరానికి ఇంకా మళ్ళీ రాద ఇప్పుడు ఇళ్ళు ఖాళీ చేసి వేరే ఊరు వెళ్ళిపోయారండి ఎక్కడికో బెంగళూరు వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి గడపతి ఆఫీస్ ట్రాన్స్ఫర్ అయిపోయింది మళ్ళీ వస్తాడా ఇంటి కోసం వస్తాడా రాడు ఇంకా అయిపోయింది అయిపోయింది అందరికీ చెప్పుకుంటారా ఏమంటే ఇంక వెళ్ళి వస్తాను ఇక్కడ అందరికీ చెప్పుకొని వెళ్ళిపోతాడు ఇక్కడ వెళ్ళేటప్పుడు ఎవరికైనా చెప్పుకుంటారా నథింగ్ అలా చూస్తూ చూస్తూ ఉంటా అయిపోయా ఇంకే అంటే అయిపోయినట్టే చెప్పుకున్నట్టే అదే బాయ్ బాయ్ అంతే కాబట్టి ఇక్కడ బాగా విచారణ చేయండి ఈ విచారణలో మరికొంత ముందుకు వెళ్తాం ఏమండి ఇప్పుడు ఈ ప్రాణమే కదా అన్నింటినీ మూట కట్టుకుని వెళ్ళిపోతుందంటున్నారు ఈ ప్రాణశక్తే ప్రాణాత్మనే మొత్తం మనోబుద్ధులన్నిటిని తీసుకుని ఇంద్రియ శక్తుల్ని తీసుకుని ఇంకొక శరీరం కోసం ఆ జీవుడు ఎవడైతే ఉన్నాడో ఈ ప్రాణానన్నిటిని కూడా మూటగట్టుకుని వెళ్ళిపోతున్నాడు ఇక్కడి నుంచి దాన్ని కూడా ఉపనిషత్ చెప్తుంది ఇక్కడ ఆకరణ ఎలా వెళ్ళిపోతున్నాడో వాయుర నిలమృతం భస్మాంతగుం శరీరం క్రతో స్మర క్రతగ్గస్మర ఎలా వెళ్ళిపోతున్నాడో చెప్తున్నాడు అదొక పెద్ద యజ్ఞం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం ఓహ్ లోపల చిలుకుతుంటుందన్నమాట పెరుగును చిలుకినట్టు లోపల అన్నింటినీ తీసేసుకుంటాడు వాడు వెళ్ళిపోయేటప్పుడు ఎందుకని వెళ్ళిపోయే టైం దగ్గర పడుతుంది ఇప్పుడు మనం కూడా చూడండి టైం దగ్గర ఆఫీస్ కి ఆ ఫైల్స్ ఈ ఫైల్స్ అట్టుకోవాలనుకోండి టైల్ వేసుకుంటాం బూట్లు వేసుకుంటాం ఐదు వేసుకుంటాం ఐదు లాగుతా అది లాగుతా ఎలాగైతే ఉక్కిరి బిక్కిరి ఉక్కిరికిరి ఉక్కిరి బిక్ చేసి అన్నింటినీ లాక్కొని లాక్కొని పెట్టి అందులో ట్రైన్ వెళ్ళిపోతుంది ఇప్పుడు వెళ్ళిపోవాలి వెంటనే అది ఒకటి అదిలాగ ఇదిలాగ ఇదిలాగా అదిలో పడేసి సింగల వీడికి కూడా ప్రాణ సమయంలో అన్నిటినీ లాగేసుకుంటుంది పోగు చేసుకుంటుంది అన్నిటినీ కేంద్రీకృతం చేసుకుంటుంది వెళ్ళిపోతుంది మళ్ళీ ఆ జీవి ధాన్యంలో చేరి తండ్రి గర్భంలోకి వెళ్ళి రసము రక్తము మాంసము మధ్య మేధ అస్తి ధాతువుగా పరిణామం పొంది తల్లి గర్భంలోకి వెళ్ళి అక్కడ ఉండి లోపల ప్రాణాత్మ జీవాత్మ తన యొక్క ఉనికిని నిలబెట్టుకుని అక్కడి నుంచి మళ్ళీ శరీరాన్ని తన చుట్టూట ఒక శరీరాన్ని ఏర్పరుచుకుంటుంది ఒక గూడు ఎలాగైతే సాలి పురుగు తన నుండి తానే ఒక గూడు నిర్మించుకుంటుందో అలాగనే ప్రాణాత్మ కూడా తల్లి యొక్క గర్భంలో చేరి సూత్రాత్మ తన చుట్టూ తానే ఒక గూడు ఏర్పరుచుకుంది శరీరం అనే గూడిని మళ్ళీ శరీరంతో భూమి వచ్చింది మళ్ళీ చూస్తూ ఉంటుంది తిరుగుతూ ఉంటుంది కదులుతూ ఉంటుంది అన్నీ చేస్తుంటుంది మళ్ళీ ఇంక ఇది అక్కర్లేదనుకున్నప్పుడు మళ్ళీ అన్నింటినీ పడేసి మళ్ళీ ఎగిరిపోతుంది అందుకనే శంకర్లు అంటారు ఈ ఆట ఎంతకాలం ఆడాలయ్యా నువ్వు ఎంతకాలం ఆడుతావు ఎంతకాలం ఈ గూట్లో ఉండాలనుకుంటున్నావు ఆపు ఇప్పటితో ఆపేసుకోవాలి ఇంకే ఆట ఇప్పటితో ఆగిపోవాలి ఎంతకాలం ఇప్పుడు ఇప్పుడు ఈ శరీరంలో ఇది నా భార్య అంటున్నావు ఇది నా భర్త అంటున్నావు ఇది నా పిల్లలు ఇది నా ఇల్లు అంటున్నావు తల్లి అంటున్నావు ఇంతకు ముందు ఎత్తినటువంటి ఆటల్లో ఎవడిని తల్లి ఎవడిని పెళ్ళాం అప్పుడు ఇంకో పెళ్ళాం ఇంకోటికి నువ్వు పెళ్ళాం అయ్యండొచ్చు నువ్వు ఒకడికి కొడుకువి అప్పుడు నువ్వు పది పది ఆటలు ఆడావు అంతకుముందు ఇంకా రాబోయేవి రాబోయేవి కాబట్టి ఇదే సత్యం అనుకోకు ఎన్నో ఎత్తావు ఎన్నో వేషాలు ఎత్తావు ఎన్నో నాటకాలు ఆడావు ఇప్పుడు ఇదొక నాటకం బూటకం మళ్ళీ ఇంకా చాలా ఆడబోతున్నావు కాబట్టి ఈ ఆటలు ఈ నాటకాలకు ఒక పులిస్టా పెట్టాలి ఒక చెక్ పాయింట్ రావాలి ఎలా ఇక్కడ సత్యాన్ని విచారణ చేయాలి ఆ సత్యాన్ని విచారణ చేయడానికి ఇక్కడ ఉపనిషత్ చాలా అద్భుతమైనటువంటి ఒక కీలకమైన అంశం ఒక మంచి కీలకమైన అంశాన్ని మనకిస్తుంది ఏమిటనంటే ప్రాణాత్మ సత్యమా లేకపోతే చైతన్య ఆత్మ సత్యమా ఆత్మ చైతన్యం సత్యమా ప్రాణం సత్యమా ఈ రెండిట్లో ఏదో తేలిపోవాలి నాకు అది తేలిపోతే నాకు ముడి విడిపోతుంది అందుకని ఉపనిషత్ ముడి విప్పుతుంది ఏమంటుందనంటే తద్ధావతో అన్యాన్ అత్యేకి టిష్టత్ తస్మిన్నపో మాతరిశ్వా దాతి అయ్యా ఈ ప్రాణము అన్నిటినీ తీసుకుని కదులుతూ ఉందే ఏ మనస్సుకైతే ప్రాణం ఆధారమయ్యుందో ఏ బుద్ధికైతే ప్రాణం ఆధారమయ్యిందో ఏ ఇంద్రియ శక్తులకైతే ప్రాణం ఆధారమయ్యుందో ఏ దేహాన్నైతే జడమైన దేహాన్ని ప్రాణం కదుపుతూ ఉందో బాగా చూడండి బెలూన్ ఉంటుంది కదా దాన్ని గ్యాస్ ఎక్కిస్తారు ఇలాగా ఎక్కించిన దానికి తాడు కడతారు ఇలా పట్టుకుంటాం మనం అది కదులుతూ ఉంటుంది ఆ తాడు వదిలేరనుకోండి అది ఏం చేస్తుంది అలా ఎగురుతుంది పైకి అబ్బా ఎంత అందంగా ఎగురుతుందో అంత ఎగురుతుంది దాని టెక్స్చర్స్ కిక్చర్స్ అన్ని అందంగా ఉంటుంది దాంట్లో ఏదో రాశారు బెలూన్ లో మేరా భారత్ మహాన్ ఐ లవ్ మై ఇండియా అని రాశారు అది ముడుచుకున్నప్పుడు అదేం కనపడలేదు గ్యాస్ పెట్టగానే ఉప్పు నువ్బింది దాంట్లో కనిపిస్తుంది ఐ లవ్ మై ఇండియా ఇండియా విన్ ఇండియా వరల్డ్ కప్ జీతే अशाड़ दान अभी गैस ओड़ा अभी पैक अलांत यावत्व निवसति देहे पृछति कुशल गेहे गाय देहाये इ ग्यान कुड के अड़ा बुड बुडार బెలూన్ ఎగురుతూ ఉంటుంది మెల్లగా గ్యాస్ తగ్గిపోగానే తగ్గిపోయినా అది ఏమైపోతుంది ముడతలుబడి ఎక్కడ పోతుందో తెలియదు అలాగనే ప్రాణ శక్తి వల్ల శరీరం ఎంత అర్థవంతంగా కనిపిస్తుంది అందుకనే చూడండి ప్రాణం పోయిన తర్వాత మనిషి అన్ని ఏమైపోతాయి ఉబ్బిపోతుంది వదిలేస్తే ఉబ్బి ఉబ్బి ఉబ్బి ఉబ్బి ఉబ్బి మొత్తం కూడా పిగిలిపోతుంది అంతా చర్మం విడిపోతుంది రసాలన్నీ కారిపోతాయి ఆ మాంస ఎముకలన్నీ బయట తేడుతుంది అలా వదిలేస్తే కొన్ని రోజులు కనుమరుగైపోతుంది కానీ ప్రాణం ఉన్నంత వరకు అలాంటి క్రియలు జరగ విందులో అది ఉన్నంత వరకు శరీరం దాని కంట్రోల్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రాణమే అన్నింటినీ నియంత్రించింది ప్రాణమే అన్నింటినీ కంట్రోల్ చేస్తుంది ప్రాణమే అన్నింటినీ నడుపుతుంది కాబట్టి ప్రాణమే ఆత్మ అనుకుంటే కనుక ఆ ప్రాణం కూడా కదిలిపోతుంది కదా కదిలిపోయేది ఎలా అవుతుంది కాబట్టి ఇక్కడ తద్ధావతో అన్యాన్ అత్యేది టిష్టత్ తస్మిన్నపో మాతరిశ్వాద దాతి బాగా ఆ ప్రాణాన్ని కూడా కదిపేది ఆత్మ ఆ ప్రాణమే లేకపోతే ఇంకేం లేదు ఎలాగండి ప్రాణం కంటే విలువైన ఆత్మ ఎలా అంటున్నారు బాగా ఆలోచించండి మనం ఇందాక ఒక మాట మాట్లాడుకున్నామే ప్రాణం లేకపోతే మనస్సు పడిపోతుంది ప్రాణం లేకపోతే దేహం పడిపోతుందని బాగా ఆలోచించండి నిద్రలోకి వెళ్ళామనుకోండి ప్రాణం ఉన్నా లేకపోయినా మనసు పడిపోయింది అక్కడ ప్రాణం ఆడుతూ ఉంటుంది కానీ మనసు పడిపోయింది కదా దేహస్పర్శ కూడా లేదుగా నాకు నిద్రలో ఇప్పుడు ఆ ఉపవానం నిద్రలోకి వెళ్ళాం నిద్రలోకి వెళ్ళిపోగానే మనస్సు పడిపోయింది బుద్ధి పడిపోయింది ఇందిరాలు పనిచేస్తున్నా నాకు తెలియట్లేదు ఏమంటే నిద్రలో పడుకున్నవాడు బాగా ఆద గాఢ నిద్రలోకి వెళ్ళిన వాడు నా లేదో నా గుండె పనిచేస్తున్నాయి లేదు ఇన్ని ఆలోచనలు ఉంటాయా ఏమి దేహం మీద భావన ఉండదు శరీరంలో అవయవాల మీద ఉండదు మనస్సు ఉండదు బుద్ధి ఉండదు ఏమీ ఉండదు కానీ ప్రాణం ఆడుతూ ఉంటుంది అంటే ప్రాణం ఆడుతున్నప్పటికీ మనస్సు పని చేయకుండా ఉండే స్థితి ఉంది ప్రాణం ఆడుతున్నప్పటికీ దేహంతో స్పర్శ లేకుండా ఉండే స్థితి ఉంది కానీ ఆ నిద్రలో నేనున్నాను మనస్సు పడిపోవచ్చు ప్రాణం ఆడినా ఆడకపోయినా నాకు సంబంధం లేదు కానీ నేను నేనై ప్రకాశిస్తున్నాను కనిపించు సకల విశ్వము దృశ్యమను చు ఈ కనిపించేదంతా నాకు దృశ్యం ఏది దేహేంద్రియ మనోబుద్ధులని నాకు దృశ్యాలు కానీ ఈ దృశ్యాలన్నింటినీ చూసే నేను దృక్ ద్రష్ట మిగుల నాకంటే అన్యమే మీడు లేదు ఆ నిద్రలో అన్నీ పడిపోయాయి ప్రాణం ఆడుతున్నా నాకు తెలియట్లేదు దేహం ఉన్నా నాకు లేనట్టే మనోబుద్ధులన్నీ పడిపోయాయి కానీ నేను ఎలా ఉన్నాను నిద్రలో లేచిన తర్వాత అడగండి హాయిగా ఉన్నానండి ఎలా ఉందా ఏమీ తెలియలేదండి మిగుల నాకంటే అన్యమేమీను లేదు నేను నేనే ప్రకాశిస్తున్నాను శుద్ధ చైతన్యమై ఆత్మ చైతన్యమై ప్రకాశిస్తున్నాను ఆ ప్రకాశం ఎలా ఉంది ఆనందంగా ఉంది కారణం అక్కడ నేను మాత్రమే ఉన్నాను ప్రకాశిస్తున్నాను కాబట్టి ఆనందంగా ఉన్నాను మళ్ళీ మేలుకోగానే ఏం చేస్తుంది నేను దానితో పాటు మనస్సు లేచి ప్రపంచాన్ని కూడా పరిచయం చేస్తుంది అందుకనే నేను దుఃఖం ఇప్పుడు నా దుఃఖం పోవాలి ఎందుకని దుఃఖం దేని వల్ల వచ్చింది మనస్సు మేలుకుంటే ఆ మేలుకున్న మనస్సుకి దుఃఖం ఆ దుఃఖాన్ని పోగొట్టుకోవడం కోసం అది పనిచేస్తుంది దాన్ని పొందాలి దీన్ని పొందాలి అది తెచ్చుకుంటుంది తెచ్చుకున్న తర్వాత సుఖం మళ్ళీ కొంతసేపు తర్వాత ఇది అలవాటు మళ్ళీ దుఃఖం ఏం కావాలి ఇంకోటి కావాలి బా నాకు పెళ్ళైపోతే స్వామీజీ ఇంకన్ని ఇంకంతా నాకున్నాయండి పెళ్ళొక్కటి అవ్వట్లేదు ఓహో పెళ్ళైపోతే ఇంకన్ని అయిపోయిన తేనా అన్నీ అయిపోయినట్టే ఇంకేం లేదు పెళ్ళైపోయింది ఏదో దేవుడి దేవుళ్ళు పెళ్ళై మళ్ళీ రెండేళ్ల తర్వాత వచ్చాడు స్వామి ఇప్పుడేంటి అంతా బాగున్నవా అన్నీ బాగున్నాయి కానండి ఇదేంటి పెళ్ళైపోయితే చాలా నావు కదా ఇదేంటి మళ్ళీ మళ్ళీ ఇదేంటి ఇది మళ్ళీ బెగ్గర్ వై యు అంటే పెళ్ళైపోతే ఇది ఉండాలి కదండి ఇది ఉండే ఓహో అయితే ఇది పుడితే చాలా నీకు ఇంకేం అక్కర్లేదు ఇంకేం ఉండు స్వామి అది పుట్టేస్తే చాల ఇంకా ఓహో సరే దేవుడు దేవుళ్ళ మళ్ళీ మళ్ళీ కనపడలేదు వీడు ఒక మూడేళ్ళు నాలుగేళ్ళ దాకా కనపడలేదు నాలుగేళ్ళకే ఆ పిల్లాన్ని తీసుకొచ్చాడు వీడేవడు అయ్యే మీరప్పుడు అన్నారు అయిపోయింది వాడే ఓ ఇప్పుడేమిటి ఇది సరిగ్గా మాట వినట్లేదు మీరు ఇప్పుడు ఏం కావాలి వాడు మాట వినేలా చేస్తే ఇంకన్నీ అయిపోయినట్టే దీనికి ఎండింగ్ చెప్పండి ఇప్పుడు ఇవన్నీ వస్తే అయిపోయినట్టు పోతే అయిపోయినట్టు కాదు అసలు నువ్వు పోతే అన్నీ అయిపోతాయి అంతే బస్ మనం చంపుతుంటాడు వీడు అన్ని అయిపోవాలంటే ఏం చేయాలి నేను మమ్మించాలి అంతే ఎంతకాలం ఇది ఇది ఉంటే అయిపోయినట్టే అది వస్తే అయిపోయినట్టే అన్ని అనుకోవడమే అది వస్తే అప్పటికైపోయినట్టే అని అర్థం వాటిదంతే అప్పటికప్పుడు అయిపోయినట్టు పర్మనెంట్గా అయిపోయినట్టు కాదు కాబట్టి ఇక్కడ ఆలోచించండి ఆ మనస్సు మేలుకుని నన్ను నన్నుగా ఉంచనివ్వకుండా నా ప్రకాశాన్ని మైమరపించి ప్రపంచమనేటువంటి భేదాన్ని కల్పించి వైచిత్ర్యాన్ని చూపించి నాలో వెలితిని కలిగించి నన్ను వెంటాడేలా చేస్తుంది వేటాడేలా చేస్తుంది నాలో ఒక వేటగాడిని పుట్టిస్తుంది అసలు వేటగాడు వీడు వీడు బయలుదేరుతున్నాడు ఇక అందుకని ఇక్కడ ఉపనిషత్ అంటుంది ఆ స్వరూపం ఆ నిద్రలో మనస్సు లేదు బుద్ధి లేదు చిత్తం లేదు అహంకారం లేదు వీటన్నిటినీ ప్రపంచాన్ని గుర్తించేవి ఏవి లేవు అసలు ఈ దేహం లేదు ఎందుకని దేహం ఉన్నా నాకు సంబంధం లేదు ఎందుకని బాగా స్నానం చేసి లొంగి కట్టుకుని పడుకుని ఉంటాడు రాత్రి ఎప్పుడు ఊడిపోయి ఉంటుంది ఊడిపోయింది అయినా పడుకుంటాడు ఉదయం లేస్తారా ఉదయం లేచిన తర్వాత ఇది లేవకపోతే ఒకవేళ వాడు లేవడమే మర్చిపోయాడు ఇంకా లేవలేదనుకోండి పక్కన ఉన్న ఈ కథయాలి ఎందుకని జడుచుకుంటారు వాళ్ళు భయపడిపోతారు లేస్తేనే ఇవెన్ని పరిషా దృష్టి దృశ్యాలు ఇవన్నీ ఇది ఆడా ఇది మగా నేను ఇది నేను అది ఇది అని ఆ నిద్రలు ఇవేం లేవు అన్నమయ్య నిండార రాజు నిదురించు నిధులయ్యునొక్కటే అండడే బంటు నిద్ర అదియ్యునొక్కటే మెండైన బ్రాహ్మణుడి మెట్టు భూమి ఒకటే చండాలుడుండేటి సరు భూమి ఒకటే బ్రహ్మ మొక్కటే పర ఆ స్థాయిలో అన్నాడే ఏ స్థాయిలో అయితే ఈ భేదాలు లేవో ఆ అభేద స్థాయిలో నిలబడినప్పుడు ఈ భేదాలు ఈ నానాత్వాలు లేవు అందుకని ఉపనిషత్తు కూడా నేహనా నాస్తికించనా ఆత్మా సత్యం తదన్యత్ సర్వం మిథ్యేతి ఆ స్థితిలో నిలబడ్డప్పుడు ఈ ప్రాణం కూడా ఎస్ట్ జడమే ఎందుకని అందుకని ఇక్కడంటారు తస్మిన్నపో మాత బాగా చూడండి స్మిన్ అపహ మాతరి మాతరి అంతరిక్షే ఆకాశే శ్వేతి గచ్చతి మాతరిశ్వ మాతరీశ్వడు అంటే ఆకాశంలో కదిలేవాడు అంటే వాయువు ఆ ప్రాణాత్మ ఆ ప్రాణానికి ఆధారం ఏం ఆకాశం ఆత్మ కూడా కాదు ఆకాశమే ప్రాణానికి ఆధారం ఆకాశం లేకపోతే ప్రాణం లేదు తస్మాద్వా ఏ తస్మాత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు కానీ ఈరోజు మోడర్న్ సైన్స్ అంతా కూడా ఆకాశం అనేది ఏమి లేదు గాలి అగ్ని నీరు భూమి నాలుగే భూతాలు అంటారు వాళ్ళు కానీ మన ఉపనిషత్ అంటుంది ఆకాశమే లేకపోతే ఈ ప్రాణం లేదు గాలి లేదు ఎందుకు ఆకాశం అంటే ఏంటి అవకాశ ప్రదాతులు ఆకాశ ఎక్కడైతే ఖాళీ ఉంటుందో అక్కడే గాలి ఉంటుంది ఖాళీ లేకపోతే గాలి లేదు కాబట్టి ఖాళీ గాలికి కారణం అంతే కదండి గాలి ఎక్కడ ఉంటుంది ఖాళీ ఉన్న చోట ఉంటుంది నిండుగా ఉంటే అక్కడ ఆల్రెడీ ఒక మైన్ వచ్చిందనుకోండి ఆల్రెడీ ఒక ఫ్యాక్టరీ వచ్చిందనుకోండి అక్కడ గాలి ఉంటుందా ఉండదు ఖాళీగా ఉంటే గాలి ఎక్కడ కొండ ఖాళీగా ఉంటే అక్కడ గాలి ఎక్కడ బండలు ఖాళీగా ఉంటే అక్కడ గాలి ఎక్కడ ఇనువు ఖాళీగా దొరుకుతుందంటే అక్కడ గాలి గాలి అంటే గాలి అంతా గాలి కాబట్టి ఎక్కడైతే అవకాశం ఉంటుందో అక్కడే వాయువు ఉంటుంది అంటే స్పేస్ అంటే ఏంటి దట్ విచ్ క్యాన్ అకామిడేట్ దట్ ఈస్ కాల్డ్ స్పేస్ ఆకాశం అంటే ఏంటి సంస్కృతంలో అవకాశ ప్రదాతృ ఆకాశ అవకాశాలిచ్చేది ఆకాశం కాబట్టి ఇక్కడ కూడా ఉపనిషత్తు అంటుంది గాలి సంచరించాలి అని అంటే ఇక్కడ దానికనే మన వాళ్ళు అంటారు పూర్వదేశ వియోగ ఉత్తర దేశ సంయోగ చలనం అసలు కదలిక అంటే గాలి కదులుతుంది అంటే అర్థం ఏంటి పూర్వదేశ వియోగము ఉత్తర దేశ సంయోగము అంటే ఉన్న చోటిని వదిలి లేని చోటికి వెళ్ళడం ఈ చోటిని వదలడం కదిలి నడుస్తూ సంచరిస్తూ ఆ చోటికి వెళ్లి చేరుకోవడం ఇదే సంచారం సంచారం అంటే అర్థం ఏంటి ఉన్న చోటుని వదలడం లేని చోటుకి వెళ్ళడం అదే సంచారం అంటే కాబట్టి ఇక్కడ కూడా గాలి ఏం చేస్తుంది సంచరిస్తుంది వాతీతి వాయువు గతిమత్ వాయువు అంటే గతి కలుగున్నది వాయువు చరణం కలుగున్నది వాయువు సంచార క్రమం కలుగున్నది వాయువు అంటే గాలి కదులుతుంది అంటే అర్థమేంటి ఒక చోట ఉంటుంది ఇంకొక చోట లేదు అందుకనే కదలిక వాయువులో ఉంది కాబట్టి ఒక చోట ఉండడం ఇంకొక చోట లేకపోవడం అనంటే లేకపోవడం అనేది ఆకాశ ఆకాశ గుణం అక్కడికి గాలి వస్తుంది ఇక్కడ గాలి లేదు అక్కడ గాలి వస్తుంది అక్కడ ఆకాశం కాబట్టి ఆకాశం ఉంటేనే గాలి ఉంటుంది ఆకాశం లేకపోతే గాలి లేదు అవకాశం ఉంటేనే గాలి ఉంటుంది అవకాశం లేకపోతే గాలి లేదు కాబట్టి అవకాశ ప్రదాత్ ఆకాశ కాబట్టి స్పేస్ అంటే దట్ విచ్ కెన్ అకామిడేట్ దట్ ఇస్ కాల్ స్పేస్ ఇప్పుడు మనం కూర్చున్నాము అని అంటే స్థలం ఉందా అని అడుగుతాం అక్కడ కూర్చునేటప్పుడు స్థలం అనేది ఉండడం ఏమిటండి అక్కడ చెప్పండి ఒకటి స్థలం ఉందా అంటే ఏమని అర్థం అక్కడ ఏమన్నా అది స్థలం ఉండడం అంటే ఏమన్నా మైక్ ఉంది మైకు ఉందా అంటే మైక్ ఉంది అంటాం వాచ్ందా అంటే వాచ్ ఉంది స్థలం ఉందా అంటే అది ఏమన్నా స్థలం అంటే ఏంటి ఖాళీ అంతే ఆ స్థలం ఉందండి ఇక్కడ అన్నారు వెళ్ళి దాని మీదకి వెళ్ళి మూటను ఇప్పుడు మనం కూర్చోవడం స్థలం ఉందే అన్నారు ఎక్కడ గురించి నా నెత్తి మీద ఉంది కూర్చోంటారు